ఇరవై రెండవ సంఖ్య సంకీర్తన ఇంపునూ చిందక ఇట్లే భుజించవో స్వామి అకాళ పాశాలు అప్పాలు వడలు పెక్క సైదం పుప్పేణులు చక్కెర రాసులు సద్యోఘృతములు క్రిక్రియరగించవో స్వామీ మీరిన కేళంగు మిరియపు తాళింపు కూరలు కమ్మని కూరలును సారంపు పచ్చళ్ళు చవులుగనిట్టే కూరిమితో చేకొనవు స్వామి పిండి వంటలును పెరుగులు పాలు మెండ ఈన పాశాలు మెచ్చిమెచ్చి కొండల పొడవు కోరి దివ్యాన్నాలు వెండి మెచ్చవే వెంకటస్వామీ